అందువల్ల జ్ఞానం అనేది తీసుకొని రావాల్సి వచ్చింది లేకపోతే సత్యమంతా అయిపోయింది సమస్తం వికారం చెందుతుంది మాడిఫై అవుతూ ఉంది ఏదైతే వికారయుతం కాకుండా ఉందో అది బ్రహ్మము త్రికాల అబాధితము అన్నప్పుడు సత్యము ఒక పదం చేత పద్యతే అనేది పదం ఇట్ ఇస్ ఓకే లక్ష్యతే వెరీ క్లియర్ కానీ ఈ అబ్జెక్షన్ వస్తూ గనక కారణమేవ సత్యం అన్నప్పుడు మరిది జడమవుతూ ఉంది కదా అచేతనం అయిపోతా ఉంది కదా బ్రహ్మం కూడా అచేతనమా జడమా అని అంటే నో బ్రహ్మము చైతన్యం బ్రహ్మము చైతన్యం జ్ఞానస్వరూప అందువల్ల కాబట్టి రూపాలు మార్పు చెందే ముంతాము కొడుబానలు కుండలు పోకడలే మృతికేత్య సత్యం పాడిందే పాడనని తెలుసు కదా ఈ పాటలో ఇప్పుడు ఎంత ఉందంటే మొత్తం చివరి వరకు దీంట్లో సత్యం ఉంది జ్ఞానం ఉంది అనంతం ఉంది ఈ సబ్జెక్ట్ రానప్పుడు ఆ పాట పాడితే నామరూపాల వరకే చెప్పాను మీకు ఇప్పుడు వస్తుంది కనుక చెప్తా ముంత మూకుడు కుండలు పోకడలే మట్టి పాత్రలకు మొన్నే అండ మట్టి పాత్రలకు మొన్నే అండ జగమాతటికి నీవే నిండా ఎన్నో ఎన్నో రూపాలు అన్నీ ఆరే దీపాలు విభిచరది మారని రూపం ఆరని దీపం భువిలో దివిలో నీవే సో ఎన్నోయూ భువిలో దీపాలుంటాయి దివి శబ్దం ఏంటి ప్రకాశం కదా అది ఆడా మారని రూపం ఆరని దీపం భువిలో భువిలో మారని రూపం దివిలో ఆరని దీపం దివ్ దివి శబ్దం ఊరికే రాసుకుంటూ పోవడం కాదు పాటలు అక్కడ ఉన్నదంతా వేదాంతమే సత్యం బ్రహ్మ జ్ఞానం వచ్చినప్పుడు తర్వాత చలనం ఇస్తాను అర్థం చేసుకోబట్టి ముంత మూకుడు బాణ కుండ అని అనుకుంటూ ఉండిన ఇవన్నీ కూడా నామరూపాలతో ఉన్నాయి రూపాలు కనపడుతూ ఉన్నాయి వ్యభిచరతి ఇవి మార్పు చెందుతూ ఉన్నాయి దాంట్లో ఉండేది మృతికి అత్యవసత్యం గిలిన తరువాత అయారుగాకముందు మట్టి అంతవరకే దృష్టాంతం తయారుగాకముందు మట్టి తయారైన తర్వాత కూడాను దీంట్లో మట్టిని చూడకుండా మట్టి విషయం తెలిసిన వాడిని ఎవరు ఆపలేరు మట్టి బుద్ధి ఉండాలి కాని మట్టిని చూడకుండా ఎవరు ఆపలేరు ఇప్పుడు బంగారం తెలిసిన తర్వాత నగలో బంగారాన్ని చూడకుండా నువ్వు ఆపలేవు ఇంపాసిబుల్ అర్థమవుతుంది కాబట్టి ఇది కనపడుతున్నప్పుడు కూడా మట్టి కుండ కుండ అనేటువంటిది పేరు వాచారం మనో వికారో నామధేయం నామధేయం కానీ మట్టి ప్రధానమైనటువంటి విషయం కాబట్టి దాన్ని చూసినప్పుడు కూడా నువ్వు మట్టి అంటున్నావు మట్టి కుండీ పగిలిపోయిన తర్వాత మట్టి కాబట్టి మూడు కాలాల్లో మట్టి ఉంది ఇప్పుడు కుండ ఉంది అన్నప్పుడు నామరూపాలతో ఉంది కుండ అనేది నామరూపాలు బాగా అర్థం చేసుకో కుండ అనేది నామరూపాలు కుండ అనేది సెంటెన్స్ కుండ ఉంది అనేది సెంటెన్స్ ఘటహ అస్థి రెండు పదాలతో వాక్యం ఒక పదంతో వాక్యం కాదు రెండు పదాలతో వాక్యం తత్సమస్య మూడు పదాలతో కనుక రెండు పదాలు ఘట అస్థి ఘటహ ఒక పదం అస్థి ఒక పదం రెండు కలిసి ఘటహ అస్థి కుండ ఉంది పాటిస్ రెండు పదాలు కానీ ఘటహ అనేది సత్యం కాదు ఎందువల్ల తెలుసా ఇది పోతుంది కనుక ఏది సత్యం అస్థి అస్థి బాతి ప్రియం సత్ చిత్ ఆనందం సత్యం జ్ఞానం అనంతం పదాలు అస్థి ఏది అస్థి ఏంటిది మృతిక మృతికే కదా అస్థి కాబట్టి ఇది ఎప్పుడు ఉంది మట్టి కొండ తయారుగాకముందు మట్టి ఉంది మట్టి కుండ తయారైన తర్వాత కుండ ఉంది సిరీస్ మట్టి ఉంది ఉంది అస్థి సత్ కుండ తయారైన తర్వాత కుండ ఉంది అస్థి గటహా పగిలిపోయిన తర్వాత పగిలిన కుండ ఉంది అప్పుడు కూడా ఉంది ఎక్కడికి పోలేదు కాబట్టి పగిలిన కుండ ఉంది ఆ పగిలిన కుండ ఏంటి అంటే నామరు పగిలినకుండేంటి నామరూపాలు ఉన్నకుండా నామరూపాలే పగిలినకుండ కూడా నామరూపాలే కాబట్టి ఉన్నప్పుడు నామరూపాలే పోయినా నామరూపాలే రెండిట్లో కూడా సత్యం ఏమి కనిపించడం లేదు సత్యం మాత్రం మృతికే సత్యం కాబట్టి చిదాత్మకంగా ఉండాలి గనక జ్ఞానం ఇది ప్రోక్తం జ్ఞానం నెక్స్ట్ జ్ఞాన కిం ఉచ్యతే ఈ జ్ఞానపదం ఏం చెప్తూ ఉంది సత్యం క్లియర్గా అర్థమైపోయిందా మీకు సత్యంగా అర్థమైందే ఓకే ఇప్పుడు జ్ఞానం అందుకని నేను ఏదో చెప్పడం లేదు వాస్తవం చెప్తున్నా ఎక్కడైనా చెప్పడం నిజమట రోజు చెప్పితే సత్యంగా చెప్తున్నా అంటే మళ్ళీ నవ్యభిచరతి నువ్వు వెరిఫై చేసుకుంటే కూడాను ఇదేం పోదు నా వ్యభిచరతి అందువల్ల చెప్తున్నాను అందువల్ల మనం కూడా చెప్పు ఏంటి అబద్ధం సత్యంగా చెప్తున్నాను అబద్ధం అది ఇంప్లైడ్ అది ఇంప్లైడ్ ఇప్పుడు జ్ఞానం నెక్స్ట్ పదం జ్ఞానం జ్ఞాన పదేనా ఈ జ్ఞానం ఏం చెప్తూ ఉంది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకో ఎందుకంటే నాకు ఇప్పుడు ఈజీ అనిపిస్తాం నిన్న సత్యం ఇట్లే బాగా క్లియర్గా అర్థమయ్యింది అందుకని ఇప్పుడు ఒకసారి మళ్ళీ రిపీట్ చేసి నిన్న ఏమన్నా మీకు అబ్జెక్షన్స్ ఏమన్నా మనసులో ఉంటే కూడా తీసేసాను ఇప్పుడు ఇన్ అ డిఫరెంట్ వే అర్థమవుతుందా ఇప్పుడు చాలా క్లియర్గా ఉంది అనుకుంటున్నాను ఇంకా మాకు సత్యాన్ని గురించి ఏదో ఉందంటే నేను చేయగలిగేది నాది ఇంతవరకే నా శక్తి ఇంకెంతకు మంది నేను నేను చెప్పలేను చెప్పగలిగిందంటే చెప్పాను సత్యాన్ని గురించి అయిపోయింది ఇంకేదైనా చెప్పండి అబద్ధం చెప్పారు ఇప్పుడు జ్ఞానం జ్ఞానం జ్ఞానం సిదిస్ జ్ఞానం మనకు సంస్కృతంలో ఏ పదమైనా కూడాను ధాతువులో నుంచే వస్తుంది రూట్ ఉంటుంది అది ఈ భాషలో బ్యూటీ కాదు కాబట్టి జ్ఞానం అనేటువంటిది దానికి రూట్ ఏంటి ధాతువు ఏంటంటే జ్ఞాతు రూట్ ధాతువుకు కూడాను అర్థం ఉంటుంది ధాత్వార్థమే పదంగా మారుతుంది అంతే ఇంకేం లేదు కనుక జ్ఞా జ్ఞానం జ్ఞాకా జ్ఞా అంటే గాత నా వద్దది జ్ఞానం దాన్ని జ్ఞానం జ్ఞానం అనుకుండా జ్ఞానం జ్ఞానం ముక్కుతో మాట్లాడే జ్ఞానం చాలా ఈజీగా ఉంటుంది జ్ఞానం సో జ్ఞ అనేటువంటిది ధాతు సరేనా బాగా వినండి వెరీ ఇంపార్టెంట్ సత్యము అర్థమైనంత దానికన్నా తేలిగ్గా అర్థమవుతుంది ఎందుకో తెలుసా సత్యం కన్నా కష్టమైంది కనుక జ్ఞానం సత్యం పదం కన్నా జ్ఞానం అనేది చాలా కష్టతరమైంది ఎందుకని అందరు మాట్లాడుతూ ఉంటారు కనుక అందరు లెవెల్లో కనుక వచ్చిందంటే అది జ్ఞానంగా చాలా కష్టతరమైన విషయం సత్యం కన్నా సులభంగా అర్థమవుతుంది ఎందుకనేది చివరిలో మీరు చెప్తారు నేను అంటే తెలుసుకునుట అనే క్రియ కార్యం వెరీ ఇంపార్టెంట్ రూట్ మీనింగ్ జ్ఞ అంటే తెలుసుకునుట అనే క్రియ సెన్స్ ఆఫ్ నోయింగ్ ఇప్పుడు బాగా అర్థమయ్యారు సెన్స్ ఆఫ్ నోయింగ్ తెలుసుకొనుట అనే క్రియ కార్యం అది జ్ఞ అనే దానికి అర్థం రూట్ మీనింగ్ ఆఫ్ జ్ఞా ఇస్ సెన్స్ ఆఫ్ నాయింగ్ రూట్ మీనింగ్ జ్ఞా అంటే తెలుసుకొనుట అను క్రియ ఎప్పుడు కూడా ఒక ధాతు చెప్పినప్పుడు రూట్ చెప్పినప్పుడు ఇదిగోనండి దానికి ఏమిటి అన్నప్పుడు ఇదండి ధాత్వార్థం అన్నప్పుడు ధాత్వార్థం ఏదైతే ఉందో పదం యొక్క అర్థం కూడా దాన్నే సూచిస్తూ పోతుంది అంతే ఇంకేమి జా ఎప్పుడు జగత్ అన్నాము క్లియర్ జాయతే గచ్చతే ఇది జగత్తు ఉత్పత్తి వచ్చేది క్లియర్గా ఉంది ఏదైనా కూడాను ఆ ధాతు ఏదైతే అర్థాన్ని ఇస్తూ అదే పదార్థ యోహో పదం అర్థం కూడాను పదార్థ పదం యొక్క అర్థం కూడా పదార్థ అదే అవుతుంది కానీ ఇక్కడ ఏంటంటే జ్ఞానంలో అందువల్ల ఇక్కడ చాలా యాతనబడి తప్పుగా అర్థం చేసుకుంటారు అందువల్ల లక్షణ వాక్యమైంది లక్షణ పదమైంది అనేటువంటిది తెలుసుకునుట అను క్రియ ఇది ధాత్వార్థం పదము యొక్క అర్థం ధాత్వార్థంతో వ్యతిరేకిస్తూ ఉంది అది తమాషా భిన్నంగా ఉంది పదం యొక్క అర్థం భిన్నంగా ఉంది జ్ఞానటువంటిది ధాతువు రూట్ జ్ఞానం పదం తెలుసుకొనుట అను కార్యం జ్ఞానేటువంటి ధాతువుకి అర్థం కానీ జ్ఞానము అంటే ఆ అర్థానికి భిన్నంగా ఉంది ఏ విధంగా చెప్పాలి అప్పుడు జ్ఞానం అంటే తెలుసుకునున్నది ఎందుకంటే జ్ఞా అనేది తెలుసుకొనుట అనేటువంటి క్రియ గనక జ్ఞానం అంటే తెలుసుకునున్నది అనే కదా చెప్పాలి కానీ కాదు అంతే కదా స్వామిజీ తెలుసుకున్నదే కదా జ్ఞానం అప్పుడు ఏమవుతుందో తెలుసా కనిపించేవంత సత్యమని నిన్నంటే కాదని ఎట్లాగైతే చెప్పాము తెలుసుకుననేది కనుక జ్ఞానం అంటే కాదని చెప్తాము ఎందుకంటే లక్షణం గనక ఇందువల్ల అంటే జ్ఞానము కలది కాదు జ్ఞానమంటే జ్ఞానము కలది అని చెప్పడానికి లేదు జ్ఞానమును తెలుసుకున్నది అని చెప్పడానికి లేదు ఎందువల్ల ఉదాహరణగా చూడండి ఒక పండు ఉంది అదేం పండు అండి అని అడిగారు ఇప్పుడు అర్థం చేసుకుంటారు అంటే కొద్ది లోతుకు రాబోయే చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను సుఖావబోదార్ అర్థం ఒక పండుంది అదేంటండి ఆ పండు అని అడిగారు అది సపోర్టా అండి అంటే ఇప్పుడు జ్ఞానానికి ఒక సపోర్ట్ అదేం పండు అండి సపోర్టా ఇది ఏమిటండి ఇది మామిడి పండు ఇది పండు ఎక్కడుంది ఇది మామిడి పండు అనేది జ్ఞానం కదా మామిడి పండుగ జ్ఞానం అంతే ఇది సపోర్టా పండుగ జ్ఞానం క్లియర్ కాకరకాయ జ్ఞానం అది తీయగొండొచ్చు చేదుగుండొచ్చు జ్ఞాన జ్ఞానంలో చేదులే తీపలేదు వచ్చినది ఏంటంటే పండు ఏదైతే ఉందో అది ఫ్రూట్ ఇట్ ఈస్ అవుట్ సైడ్ ద నాలెడ్జ్ ఆఫ్ ద ఫ్రూట్ ఈస్ ఇన్ సైడ్ అవునా పండు ఎక్కడ ఉండేది బయట పండుకు సంబంధించినటువంటి వృత్తి జ్ఞానం వృత్తి జ్ఞానం మనకు మనసులో కలుగుతూ ఉంది కాబట్టి ఇది సపోటా పండు ఇది బంగినిపల్లి మామిడి పండు అన్న తరువాత లేదు లడ్డు ఇది లడ్డు అన్న తర్వాత లడ్డు ఎట్లా ఉంటుంది తీయగా ఉంటుంది కదా తీపిగ దాని గుణం ఈ అనుభూతి ఏమన్నా లోపల కలుగుతుందా జ్ఞానం వల్ల లడ్డు బయట ఉంది కదా లడ్డు ఈ స్వీట్ ఇది లడ్డు అనేటువంటి జ్ఞానం నీకు కలిగింది కెన్ యూ ఎంజాయ్ దట్ స్వీట్నెస్ ఇన్ సైడ్ చేయగలం ఎందుకని అది వేరుగా ఉంది అది వేరుగా ఉంది అది పండుగ సంబంధించిన జ్ఞానం అది బయట ఉంది లోపల వృత్తి జ్ఞానం ఉంది ఇది ఆ పండు అనేటువంటి జ్ఞానాన్ని తెలుసుకుంటూ ఉంది కాబట్టి జ్ఞానాన్ని తెలుసుకునేది ఇది పండు అనేటువంటి జ్ఞానం కలుగుతూ ఉంది అంటే దానిని తెలుసుకుంటూ ఉందంటే దానికన్నా భిన్నంగా ఉంటేనే తెలుసుకుంటా ఉంది పండు కన్నా వృత్తి వేరుగా ఉంది కనుకనే దాన్ని తెలుసుకుంటా ఉంది ఒకవేళ పండే గనక అయితే నేను లోపలే తినగలను లోపలే తీపిని నేను అనుభవించగలను అనుభూతిని మధురానుభూతిని పొందగలను కానీ లేదు పండేమో బయట పండు యొక్క వృత్తి మాత్రమే ఉంది ఇక్కడ ఇది వృత్తి విశేషం అనుభూతికి అవకాశం లేదు దాన్ని తెలుసుకుంటుంది పండు అనేటువంటి జ్ఞానాన్ని తెలుసుకుంటుంది జ్ఞానం పండుగ సంబంధించింది కదా జ్ఞానాన్ని తెలుసుకుంటూ ఉందంటే ఒకదాన్ని తెలుసుకునేది ఏదో అది తెలియబడేదానికన్నా అన్యంగా ఉంది కదా జ్ఞానాన్ని తెలుసుకుంటూ ఉందంటే జ్ఞానం వేరుగా ఉండి జ్ఞానాన్ని తెలుసుకునేది జ్ఞానం కాదు కదా చెప్పండి స్వామి బ్రహ్మము జ్ఞానము అని తెలుసుకుంటూ ఉన్నాను తెలుసుకో ఏం తెలుసుకుంటున్నావు బ్రహ్మ జ్ఞానము అని బ్రహ్మ జ్ఞానముని ఎవరు తెలుసుకునేదే జ్ఞానము కనుక వేరుగా ఉంటే జ్ఞానమును గురించి తెలుసుకునేది ఎవరో తెలుసా అజ్ఞానం జ్ఞానమును గురించి తెలుసుకునేది జ్ఞానానికి విరుద్ధమైంది కనుక అజ్ఞానము ఇప్పుడు మనం ఏమని నిర్ణయం చేయాలి తెలుసా జ్ఞానము అజ్ఞానమునకు తెలియను బా వండర్ఫుల్ స్టేట్మెంట్ ఇది వచ్చిన బాధ అర్థమవుతుంది ఇప్పుడు జ్ఞానం అంటే తెలుసుకున్నట కాదు తెలియడం కాదు దట్ ఈస్ డిఫరెంట్ ఎందుకనంటే ఇప్పుడు మనం ఇంకొంత ఫర్దర్ వెళ్తాం చూడండి పుష్పం అస్థి పుష్పం ఉంది ఇది జ్ఞానం పుష్పం అనేటువంటి జ్ఞానం ఇది ఎవరికి కలిగింది మనకు కలిగింది ఓకే ఈ జ్ఞానం కలగడానికి ఇది పుష్పము అని చెప్పగలుగుతూ ఉన్నాము అంటే ఆ జ్ఞానం కలగడానికి ఏమేమి ఉన్నాయి అని గనుకొకసారి ఆలోచన చేస్తే మూడు విషయాలు కనపడుతూ ఉండయి ఇది రోజా అన్నాను అనుకోండి నేను ఇది పద్మము అంటే ఈ కమలం ఏదైతే కనపడుతూ ఇది జ్ఞేయం అవునా వస్తు గనక వస్తు ఆబ్జెక్ట్ జ్ఞేయం తెలుసుకుంటూ తెలుసుకునేది ఎవరు నా మనసు జ్ఞాత ఎవరు జ్ఞాత అంటే జ్ఞానకర్త జ్ఞాత ఉంటేనే జ్ఞానం కలిగేది నైనా బాగా అర్థం చేసుకో మీకు ఏమి కన్ఫ్యూషన్ ఈజీగా నిన్నటికన్నా ఈజీగా అర్థం చేసుకొని వెళ్తారు మీరే కన్ఫ్యూజ్గా అది ఒకటే ఎందుకంటే నాకు అర్థమైంది కదా నాకన్నా తెలియగల లోడు కాబట్టి మీకు అర్థం అంతే సింపుల్ ఏం పర్వాలేదు మీకు అర్థం కాకుండా మిమ్మల్ని ఇక్కడ నుంచి పంపిస్తున్నాం మీరు ఇట్లా పెట్టేసి నాకు భయం వేస్తుంది ఎందుకంటే మీకు అర్థమయ్యేటువంటి టైం ఎప్పుడో నాకు తెలుసు ఏ టైంలో అర్థమవుతుందో తెలుసు ఎందుకంటే నా దగ్గర ఉంది కదా ఇప్పుడు ఒక బాక్స్ ఒకటి మూత వచ్చాడు అనుకోండి వాడు తెలీదా ఇది తీస్తే చెప్తాడని మూత వేసేసుకున్నాం బాక్స్లో వస్తుంది ఇదేంది ఇది ఏంది అంటున్నాం అనుకోండి ఊరుకు కానీ ఆ తెచ్చిన ఏం ప్రాబ్లం లేదు ఎందుకో తెలుసా నేను తీస్తా అప్పుడు వాళ్ళకు కనపడుతుంది వ్యాపకాయ అని అంతే అందువల్ల నాకంత క్లియర్గా ఉంది మీరు అప్రిషియేట్ చేసి విడిపోతారని నాకు తెలుసు మీరు హాయిగా ఆనందంగా వినండి ఎందుకంటే వర్గం నా మీద ఉంది కదా కాకపోతే కొద్దిగా అర్థం చేసుకుంటా ప్రయత్నం చేయండి అది కూడా ఆయనే అర్థం చేసుకుంటాడు అని మాత్రం అనుకోండి అది ఇంకే లేదు దిస్ లిసన్ కాబట్టి వస్తువు ఉంది వస్తువును నేను తెలుసుకుంటూ ఉన్నా కాబట్టి జ్ఞానకర్త జ్ఞాత నేను నేను దాన్ని తెలుసుకోవడం జరుగుతూ ఉంది ఆ వస్తువు రూపానికి సంబంధించింది కనుక కళ్ళు పనిచేస్తూ ఉండే ఇప్పుడు కళ్ళు లేవనుకోండి మళ్ళీ నేను తెలుసుకోలేను జ్ఞాత ఉన్నాను కానీ కరణం కావాలి ఉపకరణం ఉండాలి అవి ఉంటేనే అర్థమవుతుంది ఇంతకీ స్వామీజీ అక్కడేమో పువ్వు ఉంది వస్తువు జ్ఞేయం తెలుసుకునే జ్ఞానకర్త నేనున్నాను జ్ఞాత నా మనసు తెలుసుకోవడానికి ఉపకరించేటువంటి కళ్ళు ఉండాలి కనుక కళ్ళు కూడా ఉండయి కరణం కాదు ఇప్పుడు జ్ఞానం కలుగుతూ ఇప్పుడు జ్ఞానం కలగకుండా ఎవరు ఆపలేరు ఇప్పుడు జ్ఞానం కలుగుతుంది ఏమని పుష్పం అస్థి సత్యం ఉన్నది ఇప్పుడు ప్రస్తుతం ఓకే నేను అడుగుతున్నది ఏంటంటే జ్ఞాత నేను తెలుసుకుంటూ జ్ఞాత జానాతి తెలుసుకోవడం వస్తువుని తెలుసుకోవడం జరుగుతుంది ఏమని పుష్పం అస్థి ఇది జానాతి ఎవరు జ్ఞాత తెలుసుకుంటూ ఉన్నాడు ఇక్కడ జ్ఞానం అనేది పుష్ప జ్ఞానం అనుకోండి ఈ జ్ఞానం ఎక్కడుంది మూడిట్లో అనేది హౌ డస్ నాలెడ్జ్ టేక్ ప్లేస్ పుష్పం అస్థి అనేది జ్ఞానం కదూ ఇట్స్ నాలెడ్జ్ ఈ నాలెడ్జ్ ఎట్లా కలుగుతుంది ఎక్కడుంది మూడు జ్ఞానమే మూడు ఉంటే నేను కలగ కలగదు జానా నేనున్నాను నేను తెలుసుకోకపోతే అస్సలు లేదు అసలు నేనే లేననుకోండి నేను కళ్ళు కూర్చుంటే పుష్పం ఉంటే నాకేం తెలుసు విమానం ఉంటే నాకేం తెలుసు పుష్ప విమానం ఉంటే నాకేం అస్సలేదు నేనే లేను కదా కాబట్టి జ్ఞానకర్త జ్ఞానం కలగడానికి ఇంపార్టెంట్ నేను గనక కర్తను కనుక నేనుండాలి జ్ఞాత కర్త జ్ఞానకర్త నేనుండాలి నాకే జ్ఞానం కలుగుతున్నది సరే నేను సపోజ్ పుష్పం లేదు పుష్పం ఉంది కనుక జానాతి జ్ఞాత జానాతి జ్ఞాయతే ఇట్ ఈస్ నోన్ జ్ఞాయతే తెలియబడింది ఏదది పుష్పం జ్ఞాయతే జ్ఞాయవస్తువు అందువల్ల జానాతి జ్ఞానం తెలుసుకుంటున్నాడు కదా జ్ఞానం జ్ఞాయతే జ్ఞానం జ్ఞాయతే అనేన ఇది జ్ఞానం జ్ఞాయతే అనేన ఇది జ్ఞానం కళ్ళ ద్వారా చుస్తూ తెలుసుకుంటూ గనక జ్ఞానం కాబట్టి ఈ మూడు జ్ఞానమే కళ్ళు లేకపోతే జ్ఞానం కలిగేందుకు అవకాశం లేదు పుష్పమని పుష్పమే లేకపోతే పుష్ప జ్ఞానం కలిగేందుకు అవకాశం లేదు పుష్పం ఉన్నా కళ్ళున్నా నా మనసు కనుక మరొక చోటకి వెళ్ళింది కనపడతానే ఉంటాడు ఎందుకంటే మనిషి వచ్చినా మనం గుర్తుపట్టలేం ఎందుకంటే మైండ్ ఈజ్ సమయ విశేషం కాబట్టి వృత్తి కూడా తోడుగా ఉండాలి మానసికంగా అప్పుడే మనం తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అది జ్ఞానమే జ్ఞాత లేకపోతే జ్ఞానం కలిగేందుకు అవకాశం లేదు కనుక జ్ఞానం దాంట్లో జ్ఞాత ఇన్వాల్వ్డ్ జ్ఞేయ వస్తువు లేకపోతే అసలు జ్ఞేయ వస్తువుకు సంబంధించిన జ్ఞానమే ఇది తెలుసుకోవడానికి కరణం ఉండాలి గనక అది రూపం కాబట్టి నువ్వు కరణం అంటే నేను కన్ను అంటున్నాను సపోజ్ ఓ శబ్దం అనుకోండి ఒక గంట మనం ఇక్కడ కూర్చున్న వెనక ఎవరో గంట కనగన గంట కనగడ కొట్టనుకోండి స్కూల్ బెల్ల ఒకటి కొట్టాడు అనుకోండి మనకు కనపడటం లేదు అది కానీ చెప్పేస్తాం మనం అదేంటండే నేను అది గంట కొట్టేశారండి అది ఎట్ట కొట్టాడు లాస్ట్ ఫస్ట్ పెళ్ళండి సెకండ్ బిల్లండి థర్డ్ బెల్లండి లాంగ్ బెల్లండి శబ్దం కనుక నా మనసు ఉంది శబ్దం ఉంది జ్ఞే వస్తుంది శబ్దం నా మనసు ఇక్కడ ఉంది జ్ఞాత జ్ఞానకర్త ఇది శబ్దం గంట శబ్దం అని తెలుసుకునే వాడిని నేను ఇక్కడ కానీ చెవి కారణంగా ఉపయోగపడతా ఉంది ఈ మూడు ఉంటేనే జ్ఞానం ఆ లేదనుకోండి చెవిట వినపడదు కదా జ్ఞానం లేనట్టే గంటే కొట్టలేదు వినపడినట్టే గంట కొట్టాడు చెవుడు లేదు కానీ మనసు లేదు ఏమని ఆఫీసుల్లో రాడు వాడు రాడు రాడు రాడు ఎందుకంటే ఏమి పిలిస్తే రావాలని లేదు వెళ్ళగొట్టేంత మాత్రానా రావాలని ఏం లేదు దాని పేరేంటో తెలుసా ప్రజాస్వామ్యం పేరు ప్రజా డెమోక్రసీ అది ఓకే ఇప్పుడు అర్థమైందా మీకు ఇప్పుడు జ్ఞానం ఎక్కడ ఉంది చెప్పండి అంటున్నాను నేనేం అననులే నేను ఎప్పుడూ కుట్టాను మిమ్మల్ని తిట్టాను మీరు ఆల్రెడీ చెప్పండి ఏదో చెప్పండి మీకు జ్ఞానం ఈ మూడిట్లో ఎక్కడ ఉంది మూడిట్లో ఉందా చాలా చక్కగా చెప్పాడు ప్రభం మూడిట్లో ఉన్నాడాన్ని మూడిట్లంటేంటి జ్ఞాతలో సిధర్ జ్ఞాతలో ఎక్సలెంట్ బాగా చెప్పావు ఎందుకని నేను బాగా కాదంటాను కనుక జ్ఞాతలో జ్ఞానం ఉంది జ్ఞేయంలో జ్ఞానం ఉంది కరణంలో జ్ఞానం ఉంది మూడిట్లో ఉంది ఇక్కడ ఉంది అని ఎప్పుడైతే చెప్పావో ఇది దాన్ని పరిమితం చేస్తూ ఉంది కనుక దట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ దిస్ అవును మూడు చోట్ల ఉన్నది అంటే ఇది అది అది అని ఈ మూడిట్లో ఏది అన్నప్పుడు కరణం ఏదైతే ఉందో కన్ను కన్ను పుష్పం కాదు పుష్పం వృత్తి కాదు వృత్తి కన్ను కాదు కానీ జ్ఞానం ఒకటే మూడు గుండే ఉండేటప్పుడు వ్యభిచరతి జ్ఞానం వరకు ప్రాబ్లం లేదు ఇప్పుడు మనం ఏమిటి సైడ్ చేయాలో తెలుసా నిన్న సత్యం బ్రహ్మ వరకు పోయింది ఇప్పుడు అది కాదు ఇప్పుడు మన ప్రాబ్లం సత్యం బ్రహ్మ జ్ఞానం భవతి ఆ సత్యమైనటువంటి బ్రహ్మ ఎవరో ఆయన జ్ఞానస్వరూపం అయి ఉన్నాడు ఇప్పుడు దానికి దెబ్బత కలుతుంది తెలుసా అది వేరు ఇది వేరు ఇది వేరు మూడు వేరు వ్యభిచరతి కాబట్టి మనకు ఎటువంటి జ్ఞానం కావాలంటే నవ్యభిచరతి జ్ఞానం కావాలి ఇక్కడ వ్యభిచరతి కనుక ఈ విధంగా ఉండేటువంటిది ఈ మూడిట్లో కూడాను జ్ఞానం ఏది అని కనుక ప్రశ్నపడితే ఒకటి మరొక దాన్ని ఇది కాదు అని చెప్తూ ఉంది అది పుష్పం జ్ఞానం అని కనుక నువ్వు ఇది కాదు అని చెప్తూ ఉంది ఇది అన్నావంటే అది కాదు అని చెప్తూ ఉంది పైగా ఈ మూడిట్లో ఉండే మూడు మార్పు చెందుతూ ఉండే వేపుచరతి అర్జుడు తమష మూడు మార్పు చెందుతూ ఉండేది ఇప్పుడు పుష్పం ఉంది కాబట్టి పుష్పాన్ని చూస్తున్నా కంట్రీలో జ్ఞానం ఉంది అంటున్నావు నువ్వు ఓకే ఏం జ్ఞానం అన్నాను అనుకోండి నేను పుష్ప జ్ఞానం అంటావు ను మళ్ళీ ఇటు చూచాను అనుకోండి రాక్ బండ అటు చూచాను అనుకోండి చెట్టు ఒకటి మరొక దాన్ని రీప్లేస్ చేసుకుంటా పోతా ఉన్నాయి జ్ఞానం మారిపోతా ఉంది ఇక్కడ ఇది పుష్ప జ్ఞానం అది ఘట జ్ఞానం ఇది పట జ్ఞానం అది మఠ జ్ఞానం మారిపోతా ఉంది జ్ఞానం జ్ఞానం మార్పు చెందిందనుకోండి వికారయుతం వికారయుతం అయింది అనుకోండి వ్యభిచరత వ్యభిచరత అయింది అనుకోండి జ్ఞానం సత్యం కాదు జ్ఞానం ఉంటే ఉండొచ్చు మనకు కావాల్సింది సత్య జ్ఞానం సత్యం బ్రహ్మ సత్యం జ్ఞానం అది కావాలి ఇప్పుడు కాబట్టి ఏదైతే మనసు తెలుసుకుంటూ ఉందో ఇంకొంత బాగా అర్థం చేసుకోండి ఇంపార్టెంట్ పాయింట్ ఈ మనసు ప్రకాశిస్తూ ఉంది గనకనే వృత్తి విశేషం తెలుసుకోగలుగుతా ఉంది లేకపోతే తెలుసుకునేటువంటి అవకాశం లేదు ఈ ప్రకాశించేటువంటి మనసు కంటి ద్వారా వెళ్ళి పుష్పం అనేటువంటి దాన్ని చూస్తాం ఎవరికి తెలుస్తూ ఈ పుష్పం అంటే మనసుకే తెలుస్తుంది మనసుకే తెలుస్తూ మనసుని చైతన్యం ప్రకాశింపజేస్తా ఉంది ఇంతవరకు అర్థం చేసుకో చైతన్యం ప్రకాశింపజేస్తూ ఉంది చేసినప్పుడు నేను జ్ఞాత అంటున్నాను జ్ఞాత నేను వున్నప్పుడే జ్ఞేయం ఉంది జ్ఞాతృ జ్ఞేయ జ్ఞాన భేద అస్థి తెలుసుకునేటువంటి వాడు తెలియబడేది తెలుసుకునేటువంటి జ్ఞానం అనేటువంటి మూడు ఉన్నాయి ఎప్పుడైతే భేదం ఉందో వేభిచరతి జ్ఞానంలో పూర్ణత్వం లేదు అద్దం ప్రకాశంలో ఉంది అర్థం ఎక్కడుంది ప్రకాశంలో ఉంది సూర్యుడు ప్రకాశిస్తూ ఉన్నాడు ఇప్పుడు మన ఇంట్లో అర్థం చూసుకుంటాం కదా రూమ్ అద్దం ఉంది సూర్య ప్రకాశం ఉంది నువ్వు దర్పణానికి ఎదురుగా పోయావు అద్దం ముందు నిలబడ్డావు నీ రూపం కనపడుతుంది నీ రూపం కాదు ఒకవేళ గాడి నిలబడితే కూడా అద్దానికేమి డిఫరెన్స్ ఏం లేదు ప్రజాస్వామ్యంలో ఎవరికైనా ఓట్లెట్లాగైతే వేస్తారో అద్దం ఎవరి ముఖాన్నైనా చూపిస్తారు అది నో డిఫరెన్స్ తన ఎదురుగా వచ్చినటువంటి ఏ రూపాన్నైనా సరే దాని యొక్క ప్రతిరూపాన్ని చూపెట్టేటువంటి దాన్ని దర్పణం అంటారు ఓకే ఎదురుగా వస్తే దానికి ఎదురుగా ఏదైతే వస్తుందో ఆ రూపాన్ని చూపెట్టేటువంటిది అద్దం ఈ అర్థం ప్రకాశంలో ఉండాలి ఈ అర్థం ప్రకాశంలో ఉండాలి ప్రకాశంలో కనుక అర్థం లేదనుకోండి ఎదురుగా వచ్చినా కనిపించదు రాత్రి మన ఇంట్లోనే ఉంది అద్దం చీకటి లైట్లు ఆఫ్ చేస్తున్నాం ఇప్పుడు ఆ ఎదురుగానే ఉంది మన ప్రతిరూపం కనపడుతూ ఉందా కనపడటం లేదు కాబట్టి అర్థం ప్రకాశంలో ఉండాలి సూర్యుని యొక్క ప్రకాశం ఉంది గనక సూర్యుని యొక్క ప్రకాశంలో అర్థం ఉంది అర్థం ఎదురుగా మనం పోయి నిలబడ్డం గనక మన ప్రతిబింబం కనపడతా ఉంది లేరా ప్రకాశంలో గనక అర్థం లేకపోతే మనకు కనిపించేటువంటి అవకాశం లేదు సూర్య ప్రకాశంలో అర్థం ఎట్లాగైతే బ్రహ్మం ఏదైతే నువ్వు సత్యం అని తెలుసుకున్నావో ఎప్పుడూ ఉండేటువంటి వాడే కనుక ఆ జ్ఞానం ఎప్పుడు ఉంటది ఆ ప్రకాశంలో మనసు లేక బుద్ధి ప్రకాశిస్తూ మనసైనా బుద్ధి అయినా బుద్ధి ప్రకాశిస్తూ ఉంది ఈ బుద్ధి ప్రకాశించినంత వరకు చూపుతూ ఉంది ఎదురుగా ఎవరొస్తే కాబట్టి మనసు వృత్తి నడుస్తూ ఉన్నంత వరకు ఆ వృత్తి నడవడానికి ఇది ఆధారం ఎందుకో తెలుసా మనసు జడం మనసు జడం తనంతా తాను ప్రకాశించలేదు స్వప్రకాశ చైతన్యం కాదు కనుక ఇది ప్రకాశించడానికి చైతన్యం ఆధారం చైతన్యం ప్రకాశిస్తూ మనసు ప్రకాశిస్తుంది ఏ విధంగా సూర్యుడు ప్రకాశిస్తూ ఉంటే ప్రకాశంలో ఉండి మన రూపాన్ని మనకు చూపిస్తూ అట్లాగే ఇక్కడ కూడాను ఆత్మ చైతన్యం ఈ చైతన్య ప్రకాశంలో మనసు ప్రకాశిస్తూ ఉంది మనసు ప్రకాశిస్తూ ఉంటే అద్దానికి ఎదురుగా వచ్చినటువంటి రూపాన్ని అద్దం ఎట్లాగైతే సరేనా కంటికి ఎదురుగా కంటికి కనిపించేటువంటి వాటిని మనసు చూపిస్తుంది మనకు చెవికి వినిపించేటువంటి వాటిని చూపిస్తుంది ముక్కు వాసన చూసేటువంటి వాటిని చూపిస్తూ ఉంది ఏవి అందుతూ ఉంటే అది చూపిస్తుంది సపోజ్ ఇదే అర్థం గనక చీకట్లో ఉంటే